అలా చెప్పేస్తారు కూడా కానీ ప్రతిదానికి సూపర్ నాచురల్ ఎలిమెంట్ వేసే ఎక్కర్లేదు అక్కడ దివ్ అనే శబ్దానికి దివు కాంత చక్కగా వెలిగిపోయే లేకపోతే ప్రకాశించే శంఖములు మెరిసిపోతున్న శంఖములు అని చెప్పొచ్చు కూడా అలా చెప్తే చాలా బాగుంటుంది సో దివ్యములైన శంఖములను పూరించినారుంచజన్యం హృషీ కేశ దదత్తం ధనంజయ్రం దాశంఖం భీమకర్మాృకోదయ అది ఈ శంఖాలకి పేర్లు ప్రతి శంఖానికి ఓ పేరుంటుంది హృషీకేశ అంటే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడికి హృషీకేశుడిని పేరు ఎలా వచ్చిందంటే శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క అవతారము అని ఇట్ ఈస్ అన్ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్ అండ్ విష్ణువుకి హృషికేశి పేరు ఇందుకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే విష్ణు అంటే వైకుంఠంలో ఎక్కడో ఉండు ఉంటాడు అని మీరు అనుకుని పోతారేమో అది ఉంటే ఉపాసన కోసం అలా చెప్పారు విష్ణువు సర్వవ్యాపకుడు అధిభూతమును అంతను వ్యాపించి విష్ణువు ఉన్నాడు అధిభూతము అంటే మన ఉండే జగత్తు అంతేకాకుండా అధ్యాత్మమునందు కూడా విష్ణువే ఉన్నాడు అధ్యాత్మము అంటే దేహేంద్రియ మనస్సంఘాతమునందు కూడా ఇవే అసెంబ్లీ అంట దేహము ఇంద్రియములు మనస్సు ముడు కలిసిన అసెంబ్లీ ఈ అసెంబ్లీలో కూడా శ్రీహరియే ఉన్నాడు ఎలా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అంటే ఇంద్రియ శక్తుల రూపంగా ఉన్నాడు అసలు ఒక ఒక శక్తి ఆ ఒక శక్తి ఏమిటి అంటే ఆత్మ చైతన్యము చైతన్య శక్తి ఆసక్తే రెండు ప్రవాహాల కింద ప్రసరిస్తూ ఉంటుంది దేహం అంతా ఒక ప్రవాహము ప్రాణము రెండవ ప్రవాహము విజ్ఞానము ప్రాణము అంటే కాళ్ళు నడుస్తున్నాయి చేతులు ఇచ్చిపుచ్చుకుంటున్నాయి ఇవ్వడము పుచ్చుకోవడం ఈ చేతుల పని సో మాట నోరు మాట్లాడుతోంది ఈ విధంగా అది ప్రాణము ఇంకా విజ్ఞానము కళ్ళు చూస్తోంది చూసి తెలుసుకు చూడమని తెలుసుకోవడం చెవి వింటోంది అంటే తెలుసుకుంటోంది నాలుక ఆస్వాదిస్తోంది అంటే కూడా తెలుసుకోవటమే సో ఇవన్నీ విజ్ఞానమే కాబట్టి ఈ విజ్ఞానము అని ఇంకొక ప్రవాహము సో ఈ రెండు ప్రవాహాలు ఈ రెండు ప్రవాహాలు మూలంలో ఒకటే ఒక చోట నుంచే రెండు ప్రవాహాలు వచ్చాయి సో ఆ మూలమే ఆత్మ చైతన్యము అచైతన్యశక్తి ఆ చైతన్య శక్తి రూపంగా శ్రీహరి ఉన్నాడు అది సో హృషిక ఈశ కొంతమంది కేశహ అనుకుంటారు కేశ కాదు ఋషిక ఈషి కేశమునితోక్రి వరుట్లని ఏ అని అలా విడతూడదు రామునితో కఫీవరుట్లనియే అని విడతీయాలని విడతీయకూడదు అంటే కేశవహాన అలాంటిదేదో ఇది అయి ఉంటుందని ఇట్స్ నాట్ లైక్ దాట్ ఈశహ సో హృషీకేశ శ్రీకృష్ణుడు ఆయన పాంచజన్యం అనే శంఖాన్ని ఊదినాడు ఆ నామాల్లో కూడా కొంత సింబాలిజం కొన్ని చోట్ల ఉంటుంది సర్వత్రా ఉండొచ్చు ఉండకపోవచ్చు పంచజన అనే ఒక మంత్రం ఒకటి పంచ జన ఆ ఫుల్ డీటెయిల్స్ నాకు బట్ యూ కెన్ లుక్ అట్ ఇట్ దిస్ ఐదుగురుని రక్షించడమే ఆయన పనిగా పెట్టుకున్నాడు పంచ జన ఆయనకి ఆ సంగ్రామంలో ఆయన చేత ఆయన అనుగ్రహం చేత రక్షింపబడి వాళ్ళు ఐదుగురు ఉన్నారంటే ఇంకా మిగతా హోళం అయిపోయింది వాళ్ళ అయితే అటు ముగ్గురు వాళ్ళు దే ఆర్ నాట్ గోయింగ్ టు డై శ్రీకృష్ణుడి రక్షణతో సంబంధం లేదు ఫర్ సమదర్ రీజన్ వాళ్ళు మరణించారు శ్రీకృష్ణుడు పూనుకుని వీళ్ళ ఐదుగురిని రక్షిస్తాడు వీళ్ళ ఐదుగురు కనుక ఆనాడు పద్దెనిమిదో రోజు రాత్రి ఆ సేనా శిబిరంలో అక్కడ వీళ్లు కూడా మిగిలిపోయి ఉంటే అశ్వత్థామ వేళను కూడా సంహరించి ఉండేవాడు నిద్రపోతున్న వాళ్ళని చంపాడు నిద్రపోతున్న వాడిని చంపేప్పుడు వాడు పిల్లవాడైనా ఒకటే లేకపోతే మహావీరుడైనా ఒకటే నిద్రపోయినప్పుడు ఇంక తేడా ఏముంటుంది సో అగ్గి నుండి చంపుడు ధర్మరాజు నుండి చంపుడు అసలు ఈజ్ ప్లాన్ వర్స్గా ఉంది బట్ శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే vella nu rakshinchadan he has his own way of protecting so y aidurgi rakshistunadu aidurgi ayi maharakshakudu aipoyade so pancha jana ee mi aidurgi na rakshana indra babu mere emi dhoka ledhu you are safe ani oka suchana chesi iluga unda shankhadhwani abada daniki panchajanyamu ani che ani oka meaning symbolic meaning there is another reason దేవత నేను తర్వాత చూసి చెప్తాను ఇప్పుడు గుర్తులేదు సమదర్ రీజన్ వైట్ ఈస్ కాల్డ్ పంచజన సో వేదమంత్రేటో కూడా నేను చూసి మీకు నెక్స్ట్ క్లాస్ చెప్తా ఇంకా దేవతలో ఆయనకు శంఖాన్ని ఇచ్చారు దేవతలకు ఏదో ఉపకారం చేశాడు ఆయన అర్జునుడు ఆయనకి శంఖం ఇచ్చారు ఆ శంఖాన్ని తెచ్చిపెట్టి తెచ్చుకొచ్చాడు అది ఇప్పుడు ఊదిన్నాడు దేవతనిచ్చిన శంఖాన్ని ఊదాడు సో అక్కడ సింబాలిజం ఏమిటంటే ఇతను చేయబోయే యుద్దము దేవతల చేత అనుగ్రహించబడినది అంటే ధర్మ యుద్ధము యుద్దం చేసింది అర్జునుడు యుద్దం చేస్తాడు దుర్యోధనుడు యుద్దం చేస్తాడు కానీ దుర్యోధనుడు రాగద్వేషముల ప్రేరణ చేత యుద్దానికి దిగుతున్నాడు అర్జునుడు ధర్మం కోసం యుద్దానికి దిగుతున్నాడు కార్గిల్ వారి లాగా కార్గిల్ లో వాజ్పాయి గారు ధర్మాన్ని పరిరక్షణ కోసం యుద్దానికి వెళ్తే ముషరఫ్ రాగద్వేష ద్వేషభావంతో యుద్దానికి వచ్చాడు అని చేతనే పరాభవాన్ని పొందాడు సో కాబట్టి ఇదిగో నేను ధర్మాన్ని రక్షించటం కోసం దీనిట్లోకి యుద్ధంలోకి వచ్చాను ఇతరులను నాశనం చేయటం కోసమో ద్వేషబుద్దితోటో రాలేదు ధర్మం కోసం వచ్చాను అని ఆ సత్యాన్ని ఆ శంఖము ప్రకటించకనే ప్రకటిస్తోంది అని ఆ శంఖం యొక్క పేరులో ఆ అర్థం ఇవి గంభీరంగా ఇమిడి ఉన్నది దేవదత్తం ధనంజయ అర్జునుడికి ధనంజయుడు అని పేరు ధనంజయుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే ధనమును సంపాదించుకునేవాడు ధనంజయకి ధనంజయ ధనాన్ని సంపాదించుకుంటాడు అంటే ధనాన్ని సంపాదించుకుంటాడు అంటే ఏవో నా ఒకటికి ఇంకో రెండు బిజినెస్లు యాడ్ చేసి బాగా డబ్బు సంపాదించాయన్న అర్థమా ఇదే దట్లే నో అది కాదు ధనం అంటే ధనము అంటే ఆత్మధనమును సంపాదించుకోవాలి అర్జునుని యొక్క విశిష్టత ఏమిటంటే హీఈస్ ది రైట్ క్యాండిడేట్ ఫర్ దిస్ నాలెడ్జ్ శ్రీకృష్ణుడికి మిగతా వాళ్ళందరూ పరిచితులే మిగతా వాళ్ళు చెప్పలేదు అర్జునుడికి చెప్పాడు ఎందుకని పది సీక్రెట్ ఆఫ్ దాట్ ఎందుకంటే అర్జునుడు అర్జునుడు గనుక హౌ రుజుత్వాత్ అర్జున ఆర్జునాత్ అర్జున రెండు అర్థాలు చెప్పాలి రుజువు స్టైట్ ఫార్వర్డ్ దర్శనం అర్జునుడు అంటే ఖడక్ తింటాడు ధర్మం దగ్గర ఎప్పుడు ఒక్క అంగుళం కూడా ఇటువంటి వెసగడు ఒకసారి స్వర్గానికి వెళ్తాడు కథ స్వర్గంలో ఏదో పార్టీ అది ఏర్పాటు చేస్తారు ఇంద్రుడు మహాభారతంలో వస్తుంది కథ ఏదో డాన్సు ఊర్వశి రంభా డాన్స్ ప్రోగ్రాము మంచి పార్టీ అంతా అవుతుంది అయిన తర్వాత డిస్పర్స్ అవుతారు గెస్ట్ హౌస్ లో అది ఉందికి వెళ్ళి పడుకుని పడుకున్నాం అనుకుంటే ఈలో కూడా డోర్ మీద టక్ తక్కుని సౌండ్ వినపడుతుంది ఏది ఇప్పుడు ఏమన్నా వచ్చారో బాగా తలపు తీస్తే ఎదురుకుండగా ఓర్వసం వినకుండా ఉంటుంది వాట్ ఈస్ ది మ్యాటర్ అంటే ఐ లవ్ యూ అంటుండ అంటే అమ్మా అలాగే వద్దు తప్పది ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ సెచ్ థింగ్ అని అంటారు అర్జును ఓరి వెల్మోహన్ స్వర్గంలో ఇంట్రెస్ట్ లేదంటు ఊర్వశీ యొక్క దర్శనం కోసమే జనులు తహతహలాడతారు నువ్వు ఇంట్రెస్ట్ లేదంటే నువ్వు అమాయతలే ఉన్నావే అంటే అంటాడు చూడు పరస్పత్రీ తల్లితో సమానం అంతే ప్లీజ్ ఎక్స్క్యూజ్మె అంట అంటే అప్సరస్ అలాంటి బంధుత్వాలవి లేనిపోర్ట్ బంధుత్వాలంట దట్ ఈస్ నాట్ ఫెయిర్ అన్ యువర్ పార్ట్ దట్ రాంగ్ యూ గ్యా ఎవ్రీథింగ్ రాంగ్ అని అంటే ఆయన అంటాడు అదంతా నాకు తెలీదు నువ్వు నాకు తల్లితో సమానం అంటే హౌ ఐఎం యంగ్ ఎన్ దర్డ్ నాన్సెన్స్ యువర్ థాటింగ్ అని అంటూ కోపడుతున్నారు ఇప్పుడు యంగ్ లేడీని పట్టుకున్నాయి తల్లి అంటే డ్యామ్ హర్ట్ పైగా చాలా హర్ట్ అయిపోతుంది అంటే అలా కాదు ఇంద్రుని యొక్క సభలో నువ్వు ఇంద్రుని యొక్క మనస్సును రంజింపజేసుకో నాట్య ప్రదర్శన చేసేవి కనుక ఇంద్రుడి మనస్సును రంజింపజేసిన నిన్ను నేను ఇంద్రుని యొక్క తల్లి స్థానంలో నిలబెడుతున్నాను నేను అంటున్నాను అంటే ఆవిడికి చాలా కోపం వచ్చేసి నీకు శాపం ఇచ్చేస్తాను జాగ్రత్త శిస్తా అంటే ఆయనంతా నువ్వు శపించినా సరే నా స్టాండ్ మారదు అంట ఆవిడ శపిస్తుంది శాపానికి సిద్ధపడతాడే గాని ధర్మాన్ని విధిపెట్టీస్ వాట్ అర్జినైజ్ అలాగే సందర్భం ఇంకోటేదో ఉంటుంది జరిగింది వన్ మోర్ సచ్ నాకు సరిగ్గా గుత్తులు ఏదో నాట్యశాలలో కూడా ఇటువంటి సందర్భం వస్తుంది సో ఉత్తర దగ్గర సిమిలర్ సిచ్యువేషన్ అది సరే ఇన్ అడిషన్ టు దాట్ ఉత్తరని కూడా తన కుమారుడికి వివాహం చేసుకుంటాడు ఆ ఉత్తరకి తన నాట్యాన్ని బోధిస్తాడు కదా matyan moodinchi adivudani telisin tarvata naku sarigga gutledhu i have a feeling that virata offers her to him ante no no sala tappu na digira person dorukunna ammayi naku kutranto samanam gaane vayassu anni sarigga unnai kadaani dont to talk that way it is all wrong she is my student and I, however beautiful or young she may be as a student only i look at her no other hananta uh, అని విరాటుడికి అప్పుడు ఆ విధంగా జ్ఞానోదయం చేస్తాడు చాలా క్లీన్ పర్సన్ శివుడితో యుద్ధం చేస్తాడు శివుడని తెలియకుండా యుద్ధం చేస్తారు ఇలా శివుడని తెలుస్తుంది అయినా కొనసాగిస్తాడు యుద్ధం నేను శివుని అన్నా కూడా కట్టి తీసుకుని కొడతాడు ఎదురుపెట్టడం ఎందుకంటే యుద్ధం మొదలుపెట్టిన తర్వాత శివుడయ్యేది ఎవడయ్యుడు యుద్ధం యుద్ధమే అంటే భయమైపోయారు ఇక్కడ కామన్ కాలేదు భయం లేదు క్లీన్ పర్సన్ రుజుత్వాత అర్జున శాపమిస్తానన్నా సరే శాపానికైనా సిద్దపడ్డాడే గాని తప్పు మార్గానికి తాను నమ్మిన సత్యాన్ని విడిచిపెట్టలేదు లక్ష్మణీత అర్జున రుజుత్వాత అర్జున ఆర్జునాత్ అర్జున ఎన్ని సద్గుణాలున్నాయో అన్నీ సంపాదించుకున్నాడు పాశుపతాస్త్రాన్ని సంపాదించుకున్నాడు యుద్దం కోసం శ్రీకృష్ణులతో స్నేహం చేసి ధర్మంగా బ్రతికి శాంతికి సంధికి రాయబారానికి కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాడు సో అన్ని క్వాలిఫికేషన్స్ నే సంతరించుకున్నాడు పవిత్రమైన జీవితం గడిపే సద్గుణాలన్నింటినీ సంపాదించుకున్నాడు అర్జునుడికి కర్ణుడికి అదే కర్ణుడు ఈ మేబీ శౌర్యంలోనూ పరాక్రమంలోనూ అర్జునుడితో సమానమైన వాడు కావచ్చు లేకపోతే అర్జునుడి ఒక ఆకు ఎక్కువ జరిగినవాడు కావచ్చు కానీ ధర్మానికి నిబద్ధతలుగా ఉండటంలో అర్జునుడి ముందు తక్కువే dana leva chesaru that is a difference when he came to the dharma mandir arjuna was first there shikshudu arjuna ni chusches mari dharma annu upadesham chesyanadu atma jnananni upadesham chesaru atamlo atundi a arhatavunadu adi dhananjaya antaar dhananjaya ante bill gates unnadu he is a rich man not because he has so many profits coming his way no ఎప్పుడు కూడా ధనం ఎక్కువగా ఉంటే వాడిని ధనవంతుడా తన దగ్గర ఉన్న ధనాన్ని ఇతరులతో కలిసి పంచుకుని ఆనందించి ధనవంతుడు సంస్కృతంలో రెండు పదాలు ఉన్నాయి ధనీ ధనవాన్ ధని ఈజ్ వన్ ఇట్ హోమ్ ఎలాటీస్ దే ధనవాన్ ఈజ్ వన్ హు నోస్ హౌ టు యూస్ హిజ్ మనీ ఫర్ హిజ్ ఓన్ బెనిఫిట్ అండ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ ధని ధనవాభి ధని కావచ్చు కానీ ధనవంతులు కాలేదు కొంచెం తక్కువ ధనం ఉన్నవాడు ధని కాకపోవచ్చు కానీ ధనవంతులు కావచ్చు చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది ఇప్పుడు ఒకరి దగ్గర లక్షలు కోట్లు మూలుగుతో ఉంటాయి ఓ రూపాయి ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డాయి ఎవరికి ఎవరో గిచ్చ రూపాయి ఇవ్వడానికి ఇష్టపడ్డా మనం ముష్టివాళ్ళు ఉంటారు కదండీ వాడు బ్రెడ్ తిన్నాడు తనిపోతూ ఉంటాడు ఈ ముష్టివాళ్ళకి పక్కన ఒక కుక్క ఉంటుంది ఆ కుక్కకి వరికి he probably govern him. a kokakki variki sneha nadu telusna he will share his food with it that that is their bondage for he knows retiveness edo variki telusu and therefore tanu iddaru unnatondi bread tanu tinisi officer inda inga finally adhi parashyam inga close chesi mundu thana dinner close chesi mundu o mukka bari mohan varustha tanu denavo iddaru o mukka bari varustha ad zakka tinasthu so it is happy And he is happy but a kutpathmi lived on the border he used to fall into a deep sleep he used to be rich he would not give away his money to anyone who was near him he is ready to share with another like so Arjuna became rich he got the gold so that because having said that let me say this also in my opinion Bilgas is truly rich because he is willing to share his riches విత్ పీపుల్ ఏదో ఒక ఫౌండేషన్ ఒకటి పెట్టి దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు తప్పే ఉంది సంపాదించాడు దాన ధర్మాలు చేస్తాడు సో చాలా సంపాదిస్తున్నారు దాన ధర్మాలు ఎంతమంది ఉన్నారు సో మెనీ పీపుల్ హూ మేక్ మనీ బట్ దే డోంట్ షేర్ మనీ విత్ అదర్స్ సో ధనంజయ పౌండ్రం మహాశంఖం భీమకర్మ వృకోదర ఇంకా భీముడు భీముడు అని పేరు భీమకర్మ అన్నది ఆయనకి విశేషణం ఎట్రిబ్యూట్ ఆయన చేసిన పనులు అలా భయమును గొల్పే పనులను చేస్తున్నాడు హిడింబాసురుణ్ణి సంహరించాడు సంహరించి పాండవులకి రక్షణని కల్పించాడు అలాగే బకాసురుణ్ణి సంహరించాడు బకాసురుడంటే అందరూ భయపడేవారు అలాంటి బకాసురుణ్ణి సంహరించేంటంటే అదే సామాన్యమైన విషయం కాదు భీమకర్మ సో ఇతరులు దేని లో చాలా భయపడుతూ ఉంటారో అలాంటి పనులన్నింటినీ కూడా చేసుకొచ్చిన వాడు సక్సెస్ఫుల్ గా అంతేత ఆయనకి భీమకర్మానికే మృకోదర చూడండి సింహోదర మృకోదర అని పదప్రయోగం చేస్తారు అంటే వక్షస్థలము విశాలంగాను ఉదరము సన్నగానూ ఉండాలి అది ఆరోగ్యానికి తర్వాత బలానికి చిహ్నం సో దానికి సింహాన్ని దృష్టాంతం చెప్తారు సింహో సింహము విశాలమైన వక్షస్థలం ఉంటుంది ఉదరము సన్నగా ఉంటుంది సింహోరస్కహ అని వర్ణిస్తారు మృకము అంటే తోడేలు కూడా వక్షస్థలం విశాలంగా ఉంటుంది ఉదరము సన్నగా ఉంటుంది ప్రోగ్లీ ఇట్ షుడ్ బి లైక్ దాట్ సంథింగ్ లైక్ దాట్ సో భీముడు కూడా అలాగే ఉంటుంది సో వక్షస్థలము స్ట్రాంగ్ ఉంటుంది ఉదరము సన్నగా ఇంకోంగా ఏమని చెప్తారంటే తోడేళ్ళకి జంతువు చిన్నదే అయినా ఎటువంటి ఆహారాన్ని అయినా అరిగించుకునే సామర్థ్యం దానికి ఏదో ఉంది అని సంథింగ్ లైక్ దర్దేశాభీడు కూడా జఠరాజ్ని తల గట్టి జఠరాజ్ని కలవాడు ఆ కారణంగా వృకోదర అని అంటారు లేకపోతే ఇంకేదో అర్థం కూడా ఉంది అంటే ఆ గుర్తులేదు ఇంత మాత్రమే గుర్తు సో వృకోధరుడు అంటే భీముడు అని అర్థం సో ఈ భీముడు ఆయన కూడా శంఖాన్ని పూరించాడు ఆయన శంఖానికి పౌండ్రము అని పేరుజమో సింబాలిజం అనేది అదేదో పుండ్రదేశము అని ఒక దేశం ఆ దేశముందు లభించిన శంఖమో ఏదో సంథింగ్ స్పెషల్ ఈ రుద్రాక్షలు నేపాల్ నుంచి రుద్రాక్షలు వచ్చాయని అంటూ ఆ విధంగా సంథింగ్ లైక్ దాట్ సమ్ స్పెషాలిటీ మస్ట్ ఇదే అటువంటి శంఖాన్ని భీమకర్మా మృపోదర పూరించినాడు ఇంకా భాష్యానికి వాళ్ళ టైం లేదు రేపు చెప్తాను భాష్యం తర్వాత శ్లోకం అందాము అనంత విజయ రాజ కుత్రోధిష్ఠి నకుల సహద సుఘోషమణిపుష్పక రాజా యుధిష్ఠి ధర్మరాజు గారు యుధిష్ఠి అంటే ధర్మరాజు ఆయన పేరు అది ఆయనకు ఆ పేరెందుకు వచ్చిందంటే యుద్ధంలో స్థిరంగా ఉంటారు ఆ అనే పదంలో సకారానికి షకారం వస్తుంది ఛకారానికి థకారం వస్తుంది స్తోస్త నాష్హు అలాంటివి దానివల్ల యుధిష్ఠిర అనేది కలిపితే యుధిష్ఠి విడదీస్తే యుధి యుద్దం జోలికి పోవడం వాజ్పేయి కాబట్టి వాడడం యుద్దానికి వెళ్లడం వెళ్తే మాత్రం గట్టిగా నిలబడతాడు దట్ ఈజ్ విధిష్ఠిత ఐ లైక్ వాజ్పేయి ఎందుకో చెప్పుకుంటారా మొన్న ఆయన ఏమన్నారంటే ఎలక్షన్స్ వచ్చాయి మేము పాలించాలని జనం అంటే మేము పాలిస్తున్నాం మా పార్టీ పాలిస్తున్నాం ఒకవేళ జనం పార్టీని మార్చాలని నో ప్రాబ్లం అదర్ పార్టీ రూల్ అని చెప్పారు ఆయన అంత మాట అనేవాడు ఇంకెవరలేడు చుట్టుపక్కల అంత మాట అనగలిగిన వాడు మొన్నగారు ఇంకెవరలేడు ఆయన అన్నారు అన్నమాట అది విన్న వెంటనే నేను చాలా సంతోషించాను యా దిస్ ఈస్ ది కరెక్ట్ అప్రోచ్ అంటే జయ మేమే ఎగ్గుతాము మేమేనా ఎగ్గుతూ రాలి అది అదర్ పీపుల్ కి పాలించడానికి వీలు లేదు ఈయనెవ్వరు కాక్షన్ అయితే మేం పాలించాలని ప్రజలు అనుకుంటే మేం పాలిస్తాం కాదు మేము మేము ఒకవేళ ప్రజలు పాలకపక్షాన్ని మార్చాలనే నిర్ణయించినట్లయితే ఫస్ట్ దట్ ఇన్ బి సో దట్ ఇస్ వాట్ హిస్ సో వెరీ దట్ మెగ్నానిమిటీ ఆఫ్ అప్రోచ్ వెరీ స్పెషల్ పర్సన్ ధర్మరాజు గారు యుధిష్ఠి యుద్దం మనం శాంతిగా బతుకుతాం అదేం కుదరదు యుద్దమే అయితే ఓకే ఇట్ ఈస్ లుకింగ్ టు ఇట్ ధర్మరాజు గారు నేను సన్యాసం పుచ్చుకుంటాను హృషికేసి వెళ్ళిపోతాను యుద్దం చేయను అని ఆయన ఎప్పుడూ అనలేదు ఆయన యుద్దానికి వచ్చేయంటే ఇంక యుద్ధమే విశిష్ఠిత కానీ ఎవళ్ల మీద శత్రుభావం లేదు అజాత శత్రువు ఆయన దుర్యోధనకి శత్రువు కాదండి అటే వండర్ఫుల్ పర్సన్ సో శత్రుభావం లేకుండా యుద్దం చేయటం అన్నది దిస్ ఈజ్ సంథింగ్ వెరీ స్పెషల్ దీన్ని ఫిలాసఫర్స్ ఎగ్జామిన్ చేశారు ఆ యష్యూ వెటర్ అండ్ రస్యలు దీని మీద ఎస్సే రస్యల్ వెటర్ అండ్ రస్యలు గారి గురించి అతనికి తెలీదు త దేర్ ఫర్ హీ డి నాట్ కౌంట్ ధర్మరాజా ఆ ఎస్సీ చదివిన తర్వాత ఆ ఎస్ఏలో ఫస్ట్ నేమ్ ధర్మరాజు గారిని పేరు పెట్టారు రష్యాను పెట్టిన పేర్లు ఏమిటో చెప్పంటారా హీ పుట్ అబ్రహాం లింకన్ అబ్రహాం లింకన్ ధర్మరాజు సివిల్ వార్ నడిపిస్తాడు కన్ఫెడరేట్ స్టేట్స్ గగనిస్ట్ గా నడిపిస్తాడు కానీ ఎవరి మీద ద్వేషం అయితే ఎంత ఎంత ఫోర్స్ ఉపయోగించాల ఉపయోగిస్తాడు వాళ్ళు ఎప్పుడైతే సరెండర్ అయిపోతాడో వాళ్ళని తండ్రిలాగా కాపాడుతాడు శత్రుభావం లేదు అబ్రహాం లింకన్ మహాత్మా గాంధీ బ్రిటిష్ వాళ్లతో హోరాహోరీ పోరాడాడు కానీ వాళ్ళ మీద వ్యతిరేక భావం లేదు హి లవ్ స్టెప్ హీ బ్లెస్ స్టెప్ బట్ హి ఫైట్ స్టెప్ దిస్ ఈస్ ఈ అన్ దెన్ వన్ పాయ శత్రుభావం లేదు పాకిస్తాన్ మీద శత్రుభావం లేదు హీఈ్ ఎ ఫ్రెండ్ టు if only they recognize the truth i hope they they will recognize she <laughs> is their good friend but the don don tapna sir ekdamatku he is not going to uh, never so dharma ra vilambaro lante sthayi jamin ho kaavate so yudhishthira hante apta that is his specialty parata kunti putraha కుంతీదేవి ఆవిడ చాలా వైరాగ్య సంపన్నుడు కాదు మహాభక్తుడు కాదు ఆవిడికి యథార్థమైన కొడుకు విధంగా ఆవిడ సద్గుణాలను అన్నింటినీ పుణికిపుచ్చుకున్నటువంటి వాడు ధర్మరాజు గారు గొప్ప భక్తుడు వైరాగ్య సంపన్నుడు సో ఆ విధంగా కుంతిపుత్ర తర్వాత రాజా ఈ మాట అంటున్నాడు ఎవళ్ళు సంజయుడు అంటున్నాడు ఎవరితోటి ధృపరాశ్రుడితోడు అంటున్నాడు ఎందుకంటే యుద్ధానికి ముందు ఆవిడ కాదు ఈ పదమూడు సంవత్సరాలకు ముందు ఈ జోదాది ఈ పద్ధతి ప్రకారంగా వీళ్ళు వనవాసానికి వెళ్ళడానికి ముందున్నటువంటి కండిషన్ ప్రకారంగా అప్పుడు అర్ధరాజ్యం ధర్మరాజు గారు ఇంద్రప్రస్థం రాజధానిగా ఇంకో అర్ధరాజ్యాన్ని దుర్యోధనుడు పాలించేవాడు హస్తినాపురం రాజధానిగా కాబట్టి ఈ బోతాబ్ కింగ్స్ ఇంకా అసలు ధర్మ దుర్యోధనుడు యువరాజు అరే ధర్మరాజు గారు హీఈస్ ఎ రెగ్యులర్ కింగ్ ఫుల్ ఫ్లెడ్జ్ కింగ్ అతను వనవాసం పూర్తయిపోయిన వెంటనే ధర్మం ప్రకారం ఆయన మళ్లీ ఆయన పోగొట్టుకున్న రాజ్యం ఆయనకు వచ్చేసింది కానీ ఫిజికల్ గా ఆయనకి అందజేయలేదు కింగ్ ఇన్ ఎగ్జైర్ సంజయుడు ఈ సత్యాన్ని ధృతరాష్ట్రుడు గుర్తిస్తాడేమో అనే ఆశతోటి ఓ పదాన్ని మధ్యలో జార రాజా యుధిష్ఠిర ఓ మహారాజా ఆయన కూడా రాజు ఆయన వాట ఆయనకి ఇవ్వాలి నువ్వు గుర్తించుంటే అసలు యుద్దమే ఉండేది కాదు ఇప్పుడు నువ్వు గుర్తించలేదు ఆయన యుద్దంలో చక్కగా నిలబడతాడు యుద్దం ముందుకు వెళ్లిదే కాని ఆగిపోయేదేమీ కాదు అని ఇదంతా కూడా సూచన ఆయన సో ధర్మరాజు అనంత విజయము అనేటువంటి శంఖాన్ని పూరించారు అశంఖం పేరులోనే ఉంది ఆయన విజయాన్ని సాధించి తీరుతాడు ఆయన విజయాన్ని నువ్వు ఆపలేవు అనే ఒక సూచన శంఖం పేరులోనే ఉన్నది ఇంకా నకులుడు యొక్క శంఖానికి సుఘోషము అని సహదేవుని శంఖానికి మణి పుష్పకము అని పేరు ఐ డోంట్ నో వై ఇట్ ఈ మణి పుష్పకం సో దట్ ఈస్ ది నేమ్ సో ఈ శంఖాలని వారు పూరించారు సో యుద్దానికి కావలసిన ఏర్పాట్లు మొదలవుతాయి ఈ పైన మొదలవుతాయి ఏర్పాట్లు మొదలవుతాయి స్టిల్ దేర్ ఈస్ ఎఫ్ వన్ అండ్ హాఫ్ అవర్స్ యాక్చువల్ ఫైరింగ్ స్టార్ట్ అవడానికి ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ మధ్యలో శ్రీకృష్ణుడు అర్జునుడు సంభాషణ చేస్తారు సంవాదము హరి భగవద్వేస్ ఓం పూర్ణమదూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమైవశిష్యే శాంతి హరి